కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయగా కృష్ణ కుమారించిమారి గారు జానపద కళలను తెలుగు సాహిత్యంలో భాగంగా కాకుండా ప్రత్యేకంగా అధ్యయనం చేయాలన్న ప్రతిపాదనను ముందుకు తెచ్చారు వీరు జానపద సాహిత్యాన్ని ఒకచోట కూర్చుని అధ్యయనం చేయలేమని జనపదాల్లోకి వెళ్లి వారితో మాట్లాడి వారి విధానాన్ని పరిశీలించడం ద్వారా మాత్రమే జానపద సాహిత్యాన్ని అర్థం చేసుకోగలమని చెప్పేవారు నాయని కృష్ణకు అధ్యాపకురాలిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేశారు వీరు ఆచార్య నాయని కృష్ణకుమారి గారి జానపద గేయ గాథలు అనే పరిశోధన గ్రంథానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం పిహెచ్డి ప్రదానం చేసింది మరి జానపద సాహిత్యం గురించి గతంలో వారు ఆకాశవాణి శ్రద్ధలతో పంచుకున్న విశేషాలను తిరిగి ఇప్పుడు విన్నాం జానపద కథాగాన ఒక కథను పాటగా ముందు పాడి మెప్పించడం అనేది ఏ భాషలోనైనా ఏ దేశంలోనైనా ప్రాచీన కాలం నుండి ఆరంభమైన ప్రక్రియ ఆధునిక కాలంలో ఇది బ్రతికే ఉన్నా దీని మూలం మనం ప్రాచీన కాలంలోనే వెతకాలి మన దేశానికి సంబంధించినంత క్రీస్తు పూర్వకు శతాబ్దులకు చెందిన భరతుని శాస్త్రానికి ఇంకా వెనక కాలానికి ఈ కథాగాన ప్రక్రియ చెందుతుంది అనవచ్చు అందుకో కారణం ఉంది నాట్యశాస్త్రంలో భరతముని దేశీయ నాట్య ప్రక్రియలను వివరించే సందర్భంలో సూత్రధార ప్రసక్తి బొమ్మలాటల ప్రసక్తి తీసుకుని రావడం మనం గమనించవచ్చు జనంలో బొమ్మలకు దారాలు కట్టి కథను పాట సహాయంతో ఆడించగలిగిన నేర్పు కనిపించిందంటే కేవలం ఒక కథను పాటగా పాడుతూ సామాన్య జనసందోహాన్ని ఆనందింపచేయడం అంతకు ముందే ఉండి ఉండాలి భారతంలో చర్మపుత్రికలు అంటే తోలుబొమ్మల ప్రసక్తి ఉంటే రామాయణంలోని కుశలవులు రామకథను నలుగురికి పాడి వినిపించడం నిశ్చయంగా కథాగానమే కుశలవుల పేరు మీదుగా కుశీలవులు అనే మాట ఏర్పడి పాట పాడేవాళ్లు అనే అర్థంలో అది స్థిరపడిపోయింది దీన్ని తలకిందులుగా చూచే ఉత్సాహులు పాట పాడే పనిని నిర్వహించారు కనుకనే రామపుత్రులకు కుశలవులు అనే పేరు వచ్చి ఉంటుంది అని వివరించడానికి కూడా సిద్ధమయ్యారు ఇక మన భాషలో ఈ కథల్ని పాడడం ఎప్పటినుంది అని మనం ఒక ప్రశ్న వేసుకోవచ్చు నన్నెచోడు కుమార సంభవంలో గౌడు ప్రసక్తి కనిపిస్తుంది పరమేశ్వరుణ్ణి భర్తగా కోరి అడవిలో తపస్సు చేసుకుంటున్న పార్వతీదేవి అక్కడ ఆటవిక్కలు పాడుకుంటున్న ఈ గీతాలను విన్నది అని నన్ను చూడు కథనం గౌరులకు కాటమహేశ్వరుడు ఆరాధ్య దైవం కొత్తగా కళ్ళు గీసేటప్పుడు తాటి ముంజలు తీసేటప్పుడు ఇళ్లల్లో శుభకార్యాలు జరిగేటప్పుడు వీరు కాటమయ్యను పూజ చేస్తూ కథాగానం చేస్తారు పార్వతీదేవి విన్న గౌడు గీతాలకు ఈ ఆచారాత్మక కథాగానానికి సంబంధం ఉన్నట్లయితే తెలుగు కథాగానం వయస్సు చోడుని కాలమంత ఇది కాక పాల్కురికి సోమన తన బసవపురాణంలో శ్రీశైలానికి పోయే యాత్రికులకు పిచ్చుకుంట్లు శివభక్త వరుల పాడి వినిపిస్తూ ధర్మం అడుక్కునేవారు అని చెప్తారు అంతేకాక బసౌపురాణంలోనే పాటి జాతర్లు వీరభద్రుని జాతర్లు ఆ సందర్భంలో అనేకాలైన జానపద ప్రదర్శింపబడినట్లు ప్రాయపడ్డది ముఖ్యంగా జాతరల సమయంలో ఆయా దైవాల మహిమలను పుట్టుక వీరకార్య కార్య వంటి అంశాలను కథలుగా ఆచారాత్మకమైన అంశాలతో జోడించి వాడడం అనేది ఒక విధాయక కృత్యం తరువాత శ్రీనాథ కవి ఈ ప్రక్రియ మీద మోజుపడి జనంలో ఉన్న ఉద్దండ వీరకథ పల్నాటి చరిత్రను జానపద రీతిలో వ్రాయడం ప్రసిద్ధమైన విషయమే దీన్ని తెలుగు సాహిత్యం ఆరంభ దశ నుండి ఈ ప్రక్రియ ఉన్నట్లు మనకు తెలుగు సాహిత్యంలో దాఖలాలు కనిపిస్తున్నాయి భారతీయ సాహిత్యంలో రామాయణం ఈ కథాగానానికి గొప్ప ఉదాహరణ విదేశాల కథాగాన ప్రక్రియను పరిశీలిస్తే హోమర్ కూర్చిన విలియడ్ ఒడిస్సీ కథాగాయాలు వీధి గాయకుల చేతనే ప్రచారాన్ని అట్లాగే కలేవాల అనే ఫిన్లాండ్ కథాగేయం కూడా ప్రపంచ జానపద సాహిత్య చరిత్రను పరిశీలిస్తే ఇటువంటి కథాత్మక గేయాలు సామాన్య జనుల ముందు జానపదుల చేత పాడబడి ప్రచారాన్ని పొందినయి ప్రతి దేశంలోనూ ఇవి కనిపిస్తాయి ఇక తెలుగు భాషలో వెతికితే ఎల్లమ్మ కథ మాతంగి కథ అంకాళమ్మ కథ వంటి మతగాథలు బాలనాగమ్మ కథ శివకుమారుని కథ కలియుగ పొన్న కథ గాంధారి కథ వంటి అద్భుత పల్నాటి కథ బొబ్బిలి కథ రాణి శంకరమ్మ కథ సదాశివరెడ్డి కథ చారిత్రిక వీరగాథలు లక్షమ్మ కథా కామమ్మ కథా బాలను కథ వంటి సాంస్కృతిక వీరగాథలు రాబిన్హుడ్ కథల వలె ధనవంతు దోచి బీదలకు పంచిపెట్టే పండగ సాయన్న కథ వంటి కథలు ఇవి కాక పౌరాణిక కథల స్ఫూర్తి వలన రూపుదిద్దుకున్న భారత రామాయణ కథలు ఇట్లా ఎంతో వైవిధ్యంతో కూడిన కథలని తెలుగు జానపద కథాగాయకులు గానూ ఉంటారు పైన చెప్పిన కథావస్తువు కంటే భిన్నంగా ఈ శతాబ్దపు మధ్యకాలంలో కథావస్తువును గానం ద్వారా రాజకీయ ప్రచారానికి ఒక బలమైన వాహికగా కూడా ఎన్నుకోవడం జరిగింది నాగర్ బుర్ర కథ దళానికి మండలి నాటకాలతో పాటు ఆదరించిన కథాగానానికి ఈ ప్రాముఖ్యం ఉంది ఈనాడు ప్రభుత్వం కూడా తన జనహిత ప్రచారాలకు కథాగానం ద్వారానే జనుల మధ్యకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఇంతకు ఈ కథాగాన నిర్మాణం ఎట్లా ఉందో కొంత పరిశీలించడం కూడా అవసరమే దీన్ని నాటక ప్రక్రియకు ఆదిమ కళారూపంగా చెప్పవచ్చు దీన్ని ప్రవర్తింపచేయడానికి ముఖ్య స్థానాన్ని అధిష్టించేవాడు కథకుడు ఇతడే ప్రధాన కథకుడు ఇతడికి ఒక చేతిలో అందెల మరొక చేతిలో తంబురా ఉంటుంది తల మీద తోక వదిలిన పాగాతో కుచ్చి పంచతో పాతకాలకు బొందు చొక్కాలతో ఇతడు కాళ్లకు గజ్జలు కట్టుకుని రంగప్రవేశం చేస్తాడు రంగమంటే నాగరక రంగస్థలం కాదు కేవలం గ్రామం నడిబొడ్డున ఉండే రావి చెట్టు కింది లేదా నలుగురు కూడే చావడి ఇతడికి సహాయకులుగా ఇద్దరు మనుషులు చేతుల్లో డిక్కీలు ధరించి ఇరుపక్కలా చేరతారు వీళ్లను వంతలు వంతగాళ్లు వంత అని పిలుస్తారు ప్రధాన కథకుడు కథను పాట రూపంలో గానం చేస్తూ ఉంటాడు దానికి డిక్కీలు మోగిస్తూ వాద్య సహాయాన్ని వంతలు అందించడమే కాక ఒకసారి ప్రధాన కథకుడు ఆలపించిన చరణాలను వాళ్ళు తిరిగి పలుకుతారు అంతటితో వీరి బాధ్యత తీరిపోదు కథకుడికి కొంత ఊటను ఉత్సాహాన్ని అందించడం కోసం కొన్ని వంత పదాలను చరణాలు ఆఖరవగానే ఆవేశంతో రాగయుక్తంగా ఆవిష్కరిస్తుంటారు ఈ పదాలను వంతలు అని పిలుస్తారు అవి ఫళాభిఫాయి తాన తందాన తాన తానే తందాన వంటి ఇంతేకాక కథకుడు కథను నాలుగైదు పాదాల వరకు పాడి ప్రేక్షకుల వైపు వీపు పెట్టి రంగస్థలాన దూరంగా అటుముఖమై నిల్చుంటాడు అప్పుడు వంతగాళ్లు అంతవరకు కథకుడు పాటగా పాడిన కథాభాగాన్ని వచనంలోకి మార్చుకుని శ్రోతల సౌలభ్యం కోసం తిరిగి చెప్తారు వాద్యాల హోరు వల్ల గాని వంతల కేకల వల్ల గాని పాటకు సంబంధించిన మాతృం వల్ల కాని కథను జీర్ణించుకోలేని ప్రేక్షకుల శ్రోతల సౌకర్యం కోసమై వీళ్ళు ఆ భాగాన్ని వచనంలోకి మార్చడంలో ఎంతో ఉపయోగకరమైన పనిని చేస్తున్నట్లు మనం గ్రహించవచ్చు అంతేకాక ప్రస్తుత కథాంశంతో ప్రసంగ ఆనాటి గ్రామ పరిస్థితులను అక్కడి నాయకుల గొప్ప పనులను జనుల జీవిత వైఖరులను ముడిపెట్టి జనంలో ఒక కదలికను కూడా వీళ్లు కలిగిస్తారు ఒక్కొక్కసారి కొంత హాస్యాన్ని కూడా సృష్టించి జనంలో చైతన్యాన్ని ప్రేరేపిస్తారు ఈ ప్రక్రియకు చాలా పేర్లు వినపడుతుంటాయి ఆ పేర్లు కథా ధ్యేయ ప్రవర్తకులు వాడే వాద్యాల వల్ల రావచ్చు ఉదాహరణకు తమ్మురా కథ జముకుల కథ ఒగ్గు కథా బుర్ర కథా శారద కథ వంటివి లేదా పాడేవారికి సంబంధించిన తెగ వల్ల రావచ్చు జంగం కథలు పిచ్చుకింట్ల కథలు బయండ్ల కథలు ఆసాది కథలు వంటివివైనా వీటన్నిటి నిర్మాణ క్రమం ఒక్కటే కాకపోతే ప్రవర్తింపబడే ప్రదేశానికి చెందిన భాషాభేదాలు వంత పదాల్లో తేడాలు రాగానికి సంబంధించిన వరసల్లో స్వల్ప భేదాలు కనిపిస్తూ ఉంటాయి అగలు కథాగానం చేసేవాళ్లే రాత్రి పూట కొంత నేపథ్య రచన కూడా కనిపిస్తుంది నేను కథావేయాల సేకరణ కోసం తిరిగినప్పుడు ఉదాహరణకు తరిదేవి కథ అనే కథను గానం చేసే ఒక ఆసాది తన కథను ఇట్లా ప్రారంభించాడు ఎలుగొండ పుట్టినప్పుడు సలిగొండ పుట్టినాది సలిగొండ పుట్టినప్పుడు ఎలుగొండ పుట్టినాది ఎలుగుండ సలిగుండ ఏలోటి రాజు సత్యుడు సమాన ధీరుడు గౌతములు సప్తకోటి ధర్మ తరిదేవి పుణ్యాలు నోమంగా పుట్టింది పుణ్యతరిదేవి అని ప్రారంభిస్తాడు ఈ ఆసాది గాయకుడే తను యక్షగానాలను ఆడతానని చెప్పుకున్నాడు ఆ నుడుగుడు ఎలా ఉన్నాయంటే దే నేను తరిదేవినే దేవినే నీ దేవతాల నమ్మిన దేవినే కాంతనే నేనిక తాళజాలనే అని తరిదేవి ప్రసవోధన పడే ఘట్టంతో కథా ప్రారంభం జరుగుతుంది ఇక్కడ కథ నాటకీయంగా ఒక వీధి నాటకానికి సంబంధించిన విధంగా ప్రారంభింపబడడం మనం గమనించవచ్చు దీన్ని కథాగానంగా రూపొందిన వస్తువే తరువాత ఈ గాయకుల చేతిలో వీధి నాటకం లేదా యక్షగానంగా తయారవుతున్నట్లుగా తెలుస్తున్నది ఇంతవరకు మనం చెప్పుకున్న అంశాలను బట్టి జానపద సాహిత్యంలో కథాగాన ప్రక్రియకి లక్షణాలు ఉన్నట్లు స్పష్టం ఈ ప్రక్రియకు కథ చెప్పడమే ముఖ్య ఉద్దేశ్యం రెండు కథ అద్భుత వృత్తం వీరం చరిత్ర మతం సమకాలిక ఇతివృత్తం వంటి అంశాలు ప్రధానంగా సాగుతుంది మూడు కథాగాన ప్రక్రియ నిర్మాణానికి కొన్ని నిర్దిష్ట పద్ధతులు ఉన్నాయి అని తెలుస్తుంది గానం వాద్యం అంగచాలనం కథాగమనానికి సహాయకాలుగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది ఈ ప్రక్రియ జానపద రూపకమైన యక్షగానం లేదా వీధి అనే ప్రక్రియకు తొలిమట్టుగా మనం గ్రహించవచ్చు దీన్ని ఇటీవల రాజకీయ సిద్ధాంత వ్యాప్తికి ప్రభుత్వ సంక్షేమ పథక ప్రచారానికి సమగ్ర చిత్రం మీరింత వరకు జానపద గేయ గాథలు ఈ అంశం గురించి ఆచార్య నాయని కృష్ణ కుమారి గారి ప్రసంగం విన్నారు సజీవ స్వరాలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది